తర్వాత మహాత్ముల ఆశ్రమాలు కడతారా కట్టవానంద స్వామి ఏమని చెప్పారంటే మహాత్ములు కట్టారు వాళ్ళ చుట్టూ ఇతరులు కడతారు అని చెప్పారు కాబట్టి జ్ఞానంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి నిర్ణయాలు మీరేమీ చేయకండి నిసర్గరత్వం అలాంటి ఎవరో నన్ను అడిగారు నిసర్గరత్వం అలాంటి బీడీ తగిన చూడు బీడీ ఆరోగ్యానికి మంచిది కాదు నువ్వు తాగద్దు నేను మొన్నప్పుడు అక్కడ సత్సంగానికి వచ్చాను ఎసర జరుగుతున్నారా బీళ్ళి తాగారు కదా అంటే నువ్వు నువ్వు బీళ్ళు తాగదు సిగరెట్ కూడా తాగదు అక్కడ మరుజువాణా కూడా తాగుతారు అక్కడ నేను వెళ్ళాను మదువాణా షాప్ కు వెళ్ళాను వాటర్ రమ్మని వాటికి మరువానా అడిగారు ఇవ్వు చూడడానికి వచ్చావు మాకు అక్కర్లేదు బయటకు వచ్చావు కాబట్టి నువ్వు మదువాణా తాగద్దు తాగడం అంటే సిగరెట్లు తాగదు వీడి తాగద్దు నిసర్గర నిసర్గరత్వ అతిశ్రీ అగతం ఆయన తాగత్తు ఆయన తాగట్టు వివేకానంద స్వామి హుక తీర్చి తీర్చేవారు ఆయన జ్ఞానం ఉన్నా కదా జ్ఞానియే అయితే మేము కూడా హుక్క పెద్దాం వెల్కమ్ అవుతుంది అక్కడ అదుపు మీద పెట్టి ఉండేది ఒక్క ప్రతి వాళ్ళు వచ్చి నిర్చుకుని పోతూ ఉండేవాళ్ళు ఉక్క అది అసలు ముందు తీసేయడం వాడి వాళ్ళు అక్కడ పెట్టి తీ సంప్రదాయం అలా ఉండేది చేపల చేపల పురుషు తినచ్చా నువ్వు తినద్దు నాన్ వెజ్ ఫుడ్ నువ్వు తినబోవడం కాదు మరి మహాత్ముడు చేపల పురుషు తిన్నారంటే వాళ్ళు తిన్న పర్వాలేదు కాబట్టి గురించి మీ జిల్లా చర్చలేమి చేయకండి వాళ్ళు ప్రారంభ కర్మని ఓ మహాత్ముడు బ్రాహ్మణుడే తిట్టాడు ఇంకో మహాత్ముడు శూదుడే తిట్టాడు రంధ కర్మాధీనంగా వచ్చింది తప్పది వాళ్ళ జ్ఞానానికి దానికి సంబంధం లేదు దేహానికి సంబంధించిన వ్యవహారం ఓ మహాత్ముడు సిగరెట్ కాల్చి ఇంకో మహాత్ముడు చాలా నిష్ఠగా ఉండిపోయినాడు వాళ్ళ వాళ్ళ ప్రారంభ కర్మలను పండించు తప్ప దానికి జ్ఞానానికి ఏ సంబంధం లేదు అని చెప్తున్నాడు ఎంత విశాల హృదయంతో చెప్పారు చూడండి విద్యార్థులు చూస్తున్నాడు మన వాళ్ళు ఇప్పుడున్న పీఠాధిపతులు ఆ విశాల హృదయం కలిగి ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది అందరు పీఠాధిపతుల విషయం కాదు కొంతమంది విషయం ఆ రబ్ద కర్మనా నాస్వాద్ బుద్ధానామ్ అన్యతాం అన్యహాం వత్సమ్ జేనా దాస్తా కే యోమితం యమ్ మా పండితే బుద్ధానామ్ జ్ఞానలబ్హో ఆరధ్య కర్మనా నాస్వాద్ పార్బ్ద కర్మ అనేకముగా ఉండటం వలన ప్రవృత్తి వేరుగా సుకుడు జ్ఞాని వశిష్ఠుడు జ్ఞాని శ్రీకృష్ణుడి జ్ఞాని శ్రీరాముడు జ్ఞాని సో వీళ్ళందరూ జ్ఞానం లేదు కానీ శుకుడేమో బ్రహ్మజ్ఞాని వశిష్ఠుడు బృహంతుడు మహారాజు వశిష్ఠుడు బ్రాహ్మణుడు సో ఈ విధంగా రకరకాలుగా ఎందుకున్నారండి ఇప్పుడు జ్ఞానులు అంటే ప్రారంభకర్మను బట్టి అలా ఉంటారయా అన్యథ అన్యథ ఒక ఒక జ్ఞానం అలా ఉంటే ఇంకో జ్ఞానం ఇంకోలా ఉంటారు రమణ మహర్షి అక్కడ ఆయన ఒకలా ఉండేవాడు నిశాజర్ వస్త మహారాజు ఇంకోలా ఉండే ఒకే సమయంలో ఇద్దరు జీవించారు ఇద్దరు జ్ఞానులేదు సిద్ధరామేశ్వర మహారాజ్ ఇవ్వరెట్ కలుపుకుంటూ ఉండేవారు మహారాజ్ ఆయన గొప్ప జ్ఞాని గారు జ్ఞాని ఆయన ధోరణులు అయిన కాబట్టి వస్త్రధారణ కూడా అందరూ ఒక్కలాగే ఉండాలి అని లేదు కాబట్టి మీరు జ్ఞానులకు మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సోషల్ కస్టమ్స్ రూల్స్ రెగ్యులేషన్స్ మొదలైన వాటిని మీరు అప్లై చేయవచ్చు అయితే అజ్ఞానం కూడా అలాగే ఉండొచ్చు అజ్ఞానం చక్కగా ఆహార నియమం ఉజిటేరియన్ గుండే తినాలి వివేక వైరాగ్యాలను అభ్యాసం చేయాలి వాళ్ళు సాధన సంపత్నంత అలవరుచుకుని తమ అజ్ఞానం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి ఇప్పుడు డయాబెటీస్ లేదు ఒక ఆయన ఆయనకి లడ్డు ఇస్తే అసలు లడ్డూ నోట్లో వేసుకున్నాడు పక్కనే డయాబెటీస్ ఆయన కూర్చున్నాడు ఈయన ఈయన లడ్డు తిన్నాడు కదా నేను లడ్డు తింటే ఏమవుతుంది బట్టి జ్ఞానులకు ఏ రూల్స్ అప్లయేమో కాబట్టి అజ్ఞానులు కూడా మేము అలాగే ఉంటామని ఆమె అనవద్దు మీరు అలాగా జ్ఞానులను అనుకరించవచ్చు జ్ఞానుల నుండి జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి తప్ప అనుకరించే ప్రయత్నం చేయవచ్చు ఇప్పుడు జ్ఞానం ఆయన ధనాన్ని అలా ఇచ్చుకుంటూ పోతాడు పూజ స్వామిజీ అప్పుల బాగా అవుతాడు అదే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అని సాంతి వచ్చింది పులికి వాతాయి కదా నక్కలు పెట్టుకుంటే రక్క దుఃఖాతం పంచాలి అలా పెట్టుకోకూడదు కాబట్టి మీరు జ్ఞానం దృష్టి పెట్టుకోండి మహాత్ముల ప్రవృత్తిని చూసి ఇలా ఈయన అలా ఉన్నాడు అని మీరు చర్చ పెట్టుకోవద్దు మీరు అలా చర్చ పెట్టుకున్నట్లయితే క్రమలో పడిపోతారు అప్పుడు అసలుకి మోసం వస్తుంది పండిత అంటారు పై వివేకము గలవారి చేస్త్రము యొక్క తాత్పర్యమునందు విషయమై కానీ విషయ సప్తమేంట కాబట్ జ్ఞానులు వీడి కాలుస్తారు అలా అనుకోడు యశ్వరత్ మహారాజు వీడి కాలుస్తుంటే చూసి జ్ఞానులు బీడీ కాలుస్తారు తప్పకుండా సార్ సో అలా అలాగంటే కవి స్వామి వివేకానంద ూ వేసుకునే ఉంది ఆయన ఫోటోలు చూస్తే జ్ఞానులు సూటూ బుట్టు వేసుకుంటారు అని అనుకోడు ఆయన సూటు బుటూ ఎక్కడ వేసుకున్నారు న్యూయార్క్ లో న్యూయార్క్ అంత చికాగో అండ్ న్యూయార్క్ లో చికాగో అండ్ న్యూయార్క్ అంత అన్ని హ్యాబిటబుల్ అక్కడ నివాసం చేయడమే చికాగో నుంచి టెంపరేచర్మ డౌన్ అక్కడ అలవాటుకున్న వాళ్ళు ఏదో ఉంటారు కానీ మనలాంటి కొత్త వాళ్ళు వెళ్తే కష్టపడాలా చల్ల అటువంటి సందర్భంలో ఆయన సూటు బుట్టు పోటు అన్నీ వేసుకున్నారు ఆయన అలా వేసుకున్నారు కాబట్టి మేమందరం స్వాములు ఇక్కడ కూడా సూటు బుటూ నేను వేసుకున్నాను అనుకోండి వివేకానంద మొమ్మకి ఇంకో దూరు వివేకాస్తున్నారు అని నేను ప్యాంటు పెంట్ లాబూను షర్టు కోటు వేసుకుంటే అలా ఉంటుంది దేశ కాలంలో సందర్భం చూసుకుంటూ అలా మీరు భ్రమపడకండి వివేకానంద స్వామి ఏం చెప్పాడు ఆలోచించాలి అంచేసారి నా దగ్గర సత్సంగంలో క్వశ్చను ఏమంటే వారు అలా ఉన్నారు కదా వారు అలా చేశారు అంటే మీకు ఎలా చేశారు మీరు చూసారా కాదా పుస్తకంలో అదే పుస్తకంలో వాడు ఎవడో ఎవడో నిశ్చీఫ్ మేకర్ అమ్మ అలాగే మహాత్ములు చేస్తారని మీకు ఎలా తెలుసు చేస్తానని మీరు యూషన్ కాదు అలా రాసారు రాసింది మీరు రియల్స్ అవుతుంది అవదు కాబట్టి వస్తువు ఆత్మ వస్తువు గురించి మీరు ప్రశ్నలు అడగాలే తప్ప వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అనే ప్రశ్నలకు కర్మ సందర్భంలో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కర్మ చేసిన వాళ్ళు అందరూ ఒక్క రకంగానే కర్మ చేయాలి ఒకళ్ళు కూర్చుని హోమం చేసి ఒకళ్ళు నిలబడు హోమం చేసి అలా చేయకూడదు ఈవేళ నేను అనుకోకుండా కళ్యాణము అది చూశాను విష్ణు సూక్తం ఇదం విష్ణును విచక్షణమే త్రేధ పదం సమూఢమస్య పాపం సురే స్వాహ ఆ మంత్రాలన్నీ చూశాను వాళ్ళు ఒక్క మంత్రం కూడా స్పష్టంగా సుస్వరంగా చెప్పట్లేదు దంపుళ్ల పాట కూడా ఇంతకంటే కొంత ఆర్థమైనట్టుగా వాడతారేమో అంటే చెప్తున్నారు ఆ నెయ్యి పోసి వాళ్ళు ఆ గుండెలో ఉన్న నెయ్యంతా ఈ మంటలో ఎలా వెయ్యాలని చూసుకుంటున్నారు తప్ప ఇలా ఉండటా వేయడము ఇటు వేయడము ఇటు మంట తక్కువ ఇటు వేయటము అలా చూసుకుంటున్నారు తప్ప ఆయన మనం నెయ్యి వేయాలి ఆయన అనుకుంటారు ఈ ఎనీ ఆఫ్ ద ఇంకా నమమా అని త్యాగము ఒకటి చెప్పాలి స్వాహ అనగానే అనే వేసి విష్ణవ ఇదన్నమమా అని చెప్పాల్సి ఉంటుంది విష్ణవే ఇదమా అని త్యాగము అంట అని చెప్పాలి ఎవరు త్యాగము చెప్పలేకం లేదు ఓం భూ స్వాహ ఓం భూమ స్వాహ అని అలా మోసేసుకుంటూ అనుకుంటా అలా చెప్పారు ఓం భూ స్వాహ అగ్నమ ఓం భూమస్వాహ వాయువేదమా అని చెప్పట్లేదు కర్మలో వేషాలు పరిచయా కర్మ అందరూ కరెక్ట్ గా ఆయన చేసినట్టే విధానం అందరూ చేయాలి ఒక ఆయన ఉన్నారు కరెక్ట్ గా చేసి ఆయన ఆయన చేసినట్టే అందరూ లేదు జ్ఞానంలో ఆ రూల్స్ వదిలేదు జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికి కొంతమంది ప్రొఫెసర్స్ ఎలా ఉంటారో తెలుసుకున్నా చాలా సింపుల్ గా ట్రస్ట్ చేసుకుని ఉంటారు అవును కలాం గారు ఎలా ఉండేవారు ఎంత సింపుల్ ట్రస్ట్ చేసుకుని ఆయన పాఠం ఎంతో చెప్తూ ప్రాణాలు పాఠం ఎంతో చెప్తూ స్టేజీ దగ్గర నిలబడి మైట్ లో చెప్తున్నారు పాఠం అని ఎంతో మధ్యలో కలిసి ఉంది ప్రాణం కొడు అంత సింపుల్ గా ఉంది కొంతమంది ప్రొఫెసర్స్ కొంచెం ఖరీదైన డ్రస్ట్ సుఖదేవు గారు చాలా సింపుల్ గా ఉంటుంది సుఖదేవ్ గారి దగ్గర పిహెచ్డి చేసి ప్రొఫెసర్ ఉంటాయని గోవర్ధన్ మేహతా గారిని సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తారు ఒక్కో ఆయన ఆయన కావలసినంత బ్రహ్మాండమైన కోటం కూట ఒక్కొక్క ఒక్కో రకంగా ఉంటారు భక్తు దగ్గరకు వచ్చేటికి అందరూ సమానం కాబట్టి జ్ఞానం దగ్గరకు వచ్చే మీరు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ వేషం భాష మొదలైనవి మీరు చూడవచ్చు కర్మలో చూసినట్టుగా జ్ఞానంలో వేషాలేవి వేయవచ్చు ఓకే మళ్ళీ అందాము జ్ఞానుల యొక్క మత ప్రవర్తన ఆరోగ్య కర్మ ప్రారంభ కర్మ ఆర ప్రారంభ ఒకటే ప్రారంభ కర్మ యొక్క అనేకములుగా నూరుట వలన అన్యథ అన్యథువేరుగా నూరు జ్ఞానుల యొక్క ప్రవర్తన ఒక్కొక్క జ్ఞానిలో ఒక్కొక్క రకంలో పండికై బుద్ధివంతులైతే శాస్త్రా శాస్త్రము యొక్క తాత్పర్యము విషయమైత్యం కనుమ పడకుండా ఉండాలి ఆరబ్ధకర్మ నా శాతం ఎన్న పగ్రైతన్య పటేక్షత్రమివాదిత మాయపేక్ష్యైతన్యం పరిశేష్యత చిత్ర దీపం ప్రకరణాన్ని ఉపసంహారం చేస్తున్నారు ఈ ప్రకరణంలో చెప్పిన సారవంతమైన మాట ఏమిటో చెప్తున్నారు అలాగేమైన విషయం అను జగ్రం జగం సమాస్పదం పటే చిత్రం మాయే ఒక మ్యూజియంలో ఒక గాంధీ గారి విగ్రహం ఒకటి విగ్రహం కాదు బొమ్మ ఉంట ఆ బొమ్మ ఊళ్ళతో చేసిన క్యాన్వాస్ మీద ఉందండి ఊరితో స్వెటర్ లో అల్లుతూ ఉంటారు చూడండి అలాగే ఊళ్ళతో అల్లేరు క్యాన్వాస్ అలా అలా అల్లుకుంటూ వచ్చారు ఆ అల్లినప్పుడు ఆ ఊళ్ళుని కొంచెం ముందుకొచ్చేట్లా వెనక్కి వచ్చేట్లాగా అల్లి దాంతో మీకు గాంధీ గారి బొమ్మ కనపడుతూ ఉంటాయిందా అక్కడ పెయింటింగ్ తో వేసిందేమీ లేదు గాంధీ గారి బొమ్మ అలా కనపడు ఆ ఊళ్ళే అల్లేప్పుడు కొంచెం ఇటు అడ్డు అడ్డు అలా అల్లడంలో ఆయన కాళ్ళు ఆయన వస్త్రము కలగుడు ముక్కు అన్ని వచ్చిట్లా అల్లేదు ఈ మూలతోటి స్వెటర్ లో అవి అల్లి అన్ని వాళ్ళు అయిపోయిన తర్వాత అది ఒకే తాడు అది ఒకే సింగిల్ తాడు ఇంత పెద్ద కండి నుంచి వస్తుంది అలవాడ ఒక ముడి ఒకటి వేస్తా ఆ ముడి ఆ ముడిని ఆ స్ట్రక్చర్ అలా అట్టే మీరు కనుక ఆ ముడి విప్పినట్లయితే అలా అలా లాగేస్తుంది సో ఇప్పుడు ఆ గాంధీ బొమ్మ కనబడుతోంది కదా దేని ఎందుకు గాంధీ బొమ్మ కనబడుతోంది ఊరు దారమునందు గాంధీ బొమ్మ కనపడుతుంది ఆయన చాలా ముప్పు కళ్ళజోడు కళ్ళు చెవులు కాళ్ళు ఆయన కట్టుకున్న పంచె గురుమీద పండుగ అన్ని కూడా ఆ ఊర్లోనే కనపడుతున్నాయి ఆయన మొల నుండి ఒక ఒక చిన్న గడియారం కూడా లడుతుంది అది కూడా కనపడుతుంది ఇవన్నీ దేనియలున్నాయి మూడియళ్ళు ఆ చిన్న ముడు ఉంది కనుక ఆ ముడిని ఉప్పి ఇలాగుతుంటే ఏమవుతుంది ఆ ఒక వరుస తర్వాత ఒక వరుస వస్తూ ఉంటుంది అందుకు మళ్ళీ కండి కింద చుట్టుకుంటూ ఉండదు అలా ముందు గాంధీ గారి కాళ్ళు ఏమవుతాయి ఊళ్ళో గడిపోతాయి తర్వాత గాంధీ గారి పంచేమవుతుంది ఊళ్ళో గడిపోతుంది తర్వాత గాంధీ గారి ఉత్తరీయం ఊర్లోకి వెళ్ళిపోతుంది ఆయన గడ్డం ఊళ్ళో వెళ్ళిపోతుంది ఆయన కళ్ళతోడు ఊళ్ళో వెళ్ళిపోతుంది ఆయన ముక్కు చెవుడు ఊళ్ళో వెళ్ళిపోతాయి ఆయన తలకాయ కూడా ఊళ్ళో వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏం మిగుతుంది ఊళ్ళో మిగుతుంది అర్థమైందంటే సంగతి ఈ జగత్ అభా గాంధీ గారి ఇప్పుడు నేను చెప్పిన ఈ జగత్ అనే చిత్రము అది త్రీ డైమెన్షన్ గాంధీ గారి చిత్రం కూడా త్రీ డైమన్షన్లే నేను త్రీ డైమన్షన్లే చెప్పాను ఓకే అది త్రీ డైమన్లే కాబట్టి ఈ జగత్ చిత్రం అయితే గాంధీ గారి బొమ్మ ఊర్లో వచ్చింది ఊర్ అడ్జస్ట్ చేయడంలో బొమ్మ కనపడింది ఆ ఊర్ని మళ్ళీ కంటి కింద బొమ్మంతా గంధీగా వెళ్ళిపోయింది మరి జగత్ అనే చిత్రము ఏ కంటి నుంచి ఏ ఊలు దారణ నుంచి వచ్చింది అంటే మీ ఏది ఎదుక ఉన్నది మీరు కళ్ళు పూసుకున్నారనుకోండి జగత్తులో రూపాలు ఏమైనా ఉన్నాయా లేదు కళ్ళు తెరిచాడనుకోండి అదిగో ఆ లోపల ఉండే ఎరువు కళ్ళ ద్వారా బయటికి వచ్చింది వస్తే ఇదిగో ్రహ్మ విద్యా కుటే అదిగో రామకృష్ణ గురుదేవుల ఫోటో ఇదిగో డ్యామ్లు ఇదిగో దీపాలు అని అవన్నీ ఆ ఎరువుల నుండి అవన్నీ ప్రకటమయ్యాయి చెవులు మూసేసుకుంటే అసలు సౌండ్లేదు చెవులు ఎప్పుడైతే టెన్స్ పెట్టుకున్నారో అదిగో ఇప్పుడు లారీ వెళ్ళింది బస్సు వెళ్ళింది అదిగో మోకలను కూర్చింది లేకుంటే మనుషులేమో మాట్లాడుతున్నారు బైక్ లో శబ్దం వస్తుంది అనే అనేక రకాల శబ్దములు ఆ ఉత్పన్నమవుతున్నాయి ఆ ఎరుక నుండి చెవి నుండి బయటకు వచ్చిన ఎరుకలో శబ్దములు కళ నుండి బయటకు వచ్చిన ఎరుకలో రూపములు ముక్కు నుండి బయటకు వచ్చిన ఎరుకలో గంధములు నాలుక నుండి బయటకు వచ్చిన ఎరుకలో రసములు చర్మము నుండి వచ్చిన ఎరుకలో స్పర్శలు ప్రకాశిస్తూ ఉన్నాయి శబ్ద స్పర్శ గంధములన్నీ కూడా ఆ ఎరుక నుండే వచ్చే మళ్లీ కండి లాగినట్టుగా ఎరుకలోనే పోతున్నాయి మరి జగత్తు మాట్లాడితే జగత్తంటే అయితే శబ్దస్పర్శ రూపంధములు కలిపితేనే జగత్ అందేరే జగత్ ఎంత చిత్రంగా ఉన్నది కాబట్టి ఈ జగత్తు అనే బొమ్మ ఇది ఆ ఎరుకనే కండి ఊరుదారి ఉన్నప్పుడు కూడా ఎదుకనే ఊపిదారమునందే నిలిచింది అది ఎదుక ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయిందో ఇవ్ రూపాలని కూడా వెనక్కి పోయినాయి చూడండి మా చిన్నప్పుడు అది ఏదో చెప్పేవారు వీళ్ళందరినీ నలుగులో ఎదుగులో ఒక తోట చేస్తే ఆ దేవుడు వీళ్ళందరినీ ఒక తోట చేశాడు అని ఆ దేవుడి మీద ఓకే ఆ దేవుడి ఇంతకే ఎక్కడ ఉన్నాడు నేనునే ఉన్నాడు ఈ సంసారంలో దుఃఖాన్ని సృష్టించినా మీరే సుఖాన్ని సృష్టించినా మీరే మీరు మీరు కాన్ఫ్లిక్ట్ ద్వేషాన్ని లేక కలహాన్ని మీరే సృష్టించవచ్చు ప్రేమని మీరే సృష్టించవచ్చు అన్ని మీరే సృష్టించు ఇంకా మేమే సృష్టించేప్పుడు ఇప్పుడు దేవుడు సృష్టించాడంటే ఆయన కొంత మంచి కొంత చెడు సృష్టించాడు మన చేతిలో లేదు ఆ దేవుడు నువ్వే తత్వవశి ఆ సృష్టి చేస్తున్న దేవుడు నువ్వే రాబాబు అంటే నేనెక్కడ సృష్టించాను నేను ఇక్కడ కూర్చుని కదా నువ్వంటే ఇక్కడ కూర్చునున్నా నువ్వు కాదు ఆ కూర్చునున్న దేహం నుంచి బయటికి ఒలిక్కిపోతూ సర్వము నువ్వు ప్రకాశింపజేస్తూ ఉండే ఎదుక కాబట్టిత్మవతి అంటే నువ్వంటే దేవ కూర్తున్నా నువని కాదు ఆ జ్ఞాన రూపమైన నువ్వు ఏదైతే గలవో అదే దేవుడు అంటే చైతన్యాత్మకమైన ఆత్మయే పరమాత్మ కాబట్టి నువ్వే సృష్టిస్తున్నావు అంటే ఒక ఆయన అన్నాడు మనం నేనే సృష్టించేప్పుడు ఈ దుఃఖాన్ని ఎందుకు నేను సృష్టిస్తున్నాను అని అడిగాడు ఆయన అడిగితే మహాత్మ అదేదో నువ్వే చెప్పాలండి నిన్ను నువ్వు దుఃఖం ఎందుకు సృష్టిస్తున్నావో నేనేం చేస్తాను నువ్వే నేను చెప్పు సృష్టిస్తున్నావు మానేయారు మానే సరి దుఃఖాన్ని సృష్టించడం మానే దుఃఖాన్ని సృష్టింది కాదండి ఆయన పోయారు దుఃఖిస్తున్నావు ఆయన పోయారు దుఃఖిస్తున్నారు పోతే దుఃఖం ఎందుకు ఆయన పోతే సుఖమా దుఃఖమా ఇప్పుడు ఆయన అనారోగ్యంతో ఉన్నారు మంత్రం పట్టు ఉన్నారు పెద్దవయ్యేసింది ఈ చాకరీలు చేయలేక వీళ్ళందరూ నానా హైరానా పడిపోతున్నారు వీళ్ళ హైరానా కంటే ఆయన యొక్క పేడ అధికముగా ఉన్నది ఆయన స్వర్గాన్ని చేరుకున్నారు ఇది దుఃఖమా సుఖమాని నిరూపిస్తే అది దుఃఖము వేరు సుఖమని నిరూపిస్తే అది సుఖము సుఖమంటే బాగుండదు ఊరుకో అయితే ఏమే అనుకో దుఃఖం అనుకుంటుకుని ఉంటాడు అది సుఖమా దుఃఖమా సుఖము కాదు దుఃఖము కాదు ప్రవాహం లేదు అది సుఖము ఉండదు దుఃఖము కాబట్టి మీరే సృష్టిస్తున్నారు మీరు సృష్టించడం మానేయాలనుకుంటే మానేయవచ్చు ఎవరో అభ్యంతరం పెట్టలేదు కాబట్టి అంచేతనే అంటే మరి స్వామీజీ కొంచెం శాతస్థ ఎక్కువ ఫ్యాన్స్ అని అధికారా మాట్లాడుతున్నాడని మీరంటే నేనేం చేయలేదు గాని అక్కడ ఎక్కడో ఉన్న నక్షత్రములు అక్కడెక్కడో ఉన్న గ్రహములు మీ జీవితంలో సుఖ దుఃఖాలను మాట అంత అయోగ్యమైన అసంతల్పమైన మాట అనే దాని బ్రో కూడా కొద్దిపారేశారు ఎవరో ఏమీ తెలియని వాళ్ళు అరణుల మంది పట్టుకుంటే మరి మీరు దాన్ని పట్టుకుని మీరు క్రమబడితే నేను జైలకి నేను అలాగే వాడెవడో శంతు వాడి మూలంగా నేను దుఃఖిస్తున్నాను అనుకోవడము చాలా పొరపా మనం దుఃఖించుఃఖాన్ని కల్పించుకుంటున్నాము నేను దుఃఖించడం మానేస్తే మానే క్షణంలో మానేస్తే మానే ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలి అమెరికా మిస్ అయిపోయింది న్యూయార్క్ లో బాగుంటుంది పోతు నేను తల పట్టు కూర్చున్నాను అనుకోలేదు అసలు అమెరికా లేదు ఏదో అమెరికా వేడిన దానికి నాకేమీ తేడా కనపడలేదు ఆ సుఖాన్ని బట్టు కూర్చుంటే ఆ పడవ కొంత ఉంటుంది దానిక వెళ్తే అయిపోయింది ఎక్కడైనా రెండు మెతుకులు తిరిగి పడుతుండటమే చేసి కాబట్టి మీరు దాన్ని సుఖంగా నిరూపించే అది దుఃఖమైపోతుంది సుఖంగా నిరూపిస్తే సుఖమైపోతుంది మీరే కల్ప మోక్షం నేను సుఖం అనంటే సుఖం శుభం అది అది కాస్త దుఃఖం అయిపోతుంది ఆ సృష్టికర్తకు ఎంత పవర్ ఉందో అంత పవర్ మీకు కలగదు ఎందుకంటే మీరే సృష్టికర్త కాకుండా కాబట్టి మీరు దుఃఖం అని భావన చేయగానే అది దుఃఖం అయిపోతుంది వాడు శత్రువు అని అనుకోగానే వాడు చిత్రం అయిపోతుంది జగత్ అనే చిత్రము పటే వస్త్రమునందు చిత్రము బొమ్మ వల్లే మాయయా ఆత్మచైతన్యే ఆత్మచైతన్యమునందు ఆ జగత్తును ఉపేక్ష నిశ్చితముగా ఉపేక్షించి అది ఇప్పుడు పడవ వెళ్తూ ఉంటుంది ఆ సుఖాన్ని ఆ ప్రవాహం తోసుకుపోతూ ఉంటుంది పడవ ఎఫర్ట్లెస్ ఎఫర్టే ఉండదు అలా దుఃఖాన్ని కొట్టుకుని ఉంటాడు అలా దిశ ఇస్తూ ఉంటాడు అది అలా ఎఫర్ట్లెస్ గా వెళ్ళి సునాయాసంగా వెళ్ళిపోతూ ఉంది ఈ లోపల అక్కడ అందమైన దృశ్యం కనబడుతుంది జట్టు మీద ఆ బడవ బ్రేక్ వేసుకుని ఆగిపోయాడు అనుకోండి అలా అందమైన దృశ్యం కనబడింది అనుకోండి కోట కోటగా కనపడింది అనుకోండి పడవ ఏం చేస్తాడు అయిపోతలే అయిపో అలా చూస్తాడు దాన్ని ఉపేక్షిస్తాడు మేము మొన్న ఎక్కడో కారులో వెళ్తున్నాం ఎందుకంటే దూరంలో ఒక కోట ఒకటి కలిపి అప్పుడు ఆ కారు నడిపి ఈ కోట బలానా మహారాజు పెట్టేట గొప్ప కోట దీన్ని మనం చూసే చూస్తారా అని అడిగాడు అంటే మనం బోదం చేసి చూపు తింటే దూరం ఉంది అరగంట చూడ చూసేస్తున్నాయి చాలు కాదు మహారాజు అక్కడ ఉంది వాడు ఉన్నదే చాలు చాలు అంతకంటే మనం చూడాల్సిందేమి కడుగుతుంది కాదు టైం అయింది చూడచ్చు కాబట్టి ఎగర్చునే ఇది ఉపాధేయము అంటే ఇది పట్టుకోవాల్సింది ఇది ధేయము ఇది దూరంగా పెట్టాల్సినది అందులో ఏమీ ఉండదు అలా ఏమీ ఉండదు ఒకప్పుడు మనల్ని ప్రేమించిన తలుపు తడతాడు తలుపు తీసి అయ్యా లోపలికి రండి అంటారు ఒకప్పుడు మనల్ని మనల్ని ద్వేషించిన తలుపు తడతాడు తలుపు తీసి రండి అయ్యా లోపలికి రండి అంటే అంటే దాంట్లో రాఘంద్రశాని ప్రకటించవలసిన అవసరమే లేదు ఉపేక్ష ఉపేక్ష అంటే ఎఫర్ట్లెస్ ఉపతి నిరాకరణం కాదు ఎఫర్ట్లెస్ టు హ్యాటర్ అలౌ థింగ్ ఎందుకంటే దే ఆర్ నాట్ రియల్ ఈ సినిమా అనుకుందండి ఆ విలర్ హీరోయిన్ ఎత్తుకుంటున్నాడు మనం వెళ్ళి అనుకుంటావా ఆ విలర్ నిన్ను పట్టుకుని ఇంక సినిమా అయిపోవచ్చు వీళ్ళందరినీ పట్టుకుని హీరో ఉడికి వేస్తున్నాడు బస్సు ఉడికి అరెస్ట్ చేస్తున్నాడు మనం వెళ్ళి ఆపుదావా అదే అయిపోతుంది పది నిమిషాల్లో ఏమవుతుంది బొమ్మను వేస్తారు మీరు దాన్ని ఏమి చేయాలి ఉపేక్షించండి అలాగే ఈ జగత్తులో వచ్చాము మీరు ఒటుకు పడితే ఇంకా వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చేస్తుంది ఎంతో దూరం లేదు మీరు ఎలా చూస్తూ ఉండండి అయిపోతుంది ఇంకా నోరు ఎడబెట్టడే అవుతుంది మీరు ఎలా చూస్తూ ఉండగా ఆఖాస్ వచ్చేస్తుంది గాలి బయటికి పోతుంది ఇంకా మళ్ళీ అవుతుంది ముందు స్వామిజీ మరణం అంటే ఏమీ లేదు వాళ్ళు చాలా చెప్తుంది గాలి పిలిచిన గాడి విడిచిపెడతాము మళ్లీ పిలుస్తాము మళ్లీ ఓసారి ఏమవుతుందంటే విడిచిపెడతాం కానీ ఇంకా ఉండదు అయితే ఎక్కడ అది ఎంత దూరంలో ఏమీ లేదు వెరీ సోన్ ఎట్టు కాదు ఇస్తాం దాన్ని మనం పనిగట్టుకుని తెచ్చుకోనక్కర్లేదు వచ్చిందాన్ని ఆపనక్కర్లేదు ఇస్తాం ఈ లోపల ఈ జగత్తు ఏమీ అలా పోతూ ఉంటుంది దాంట్లో ఉపేక్ష చేయటం ఉపేక్ష చేయటం అంటే ఎఫర్ట్ రెస్పాన్స్లెస్ ఉంటాయి ఎఫర్ట్లెస్ గా రెస్పాన్స్ ఉంటుంది దాన్ని నెత్తికి రుద్ధేసుకోకుండా తలసుకోకుండా ఉండగా అంటే అర్థంలా ఉండాలి కెమెరాలో ఉండకూడదు కెమెరా ఏం చేస్తుంది ప్రతిదాన్ని తనలో ఫిక్స్ చేసుకోండి అర్థం ఏం చేస్తుంది అది ఎదుర్కొన్న ఉన్న సేపు ప్రతిఫలెస్ తర్వాత మానేస్తుంది అర్థంగా ఉండాలి కేంద్ర ఉండదు ఎఫర్ట్ లెస్ అలా చేసి ఉపేక్ష ఉపేక్ష చేసి చైతన్యం చైతన్యమును బలి మిగిలి ఉండునట్లు చేసుకోండి కాబట్టి ఊరు వచ్చిన బొమ్మలన్నీ తీసేస్తే ఏం మిగిలింది ఈ ఇప్పుడు చైతన్యము ఎనుక ఉన్నది ఆ ఎనుకకి మనస్సు అనే కథలిక పెడితే ఆలోచనలు ఆలోచనలకి కళ్ళు పెడితే రూపము చెవి పెడితే శబ్దము ముక్కు పెడితే గంధము ఇవన్నీ వచ్చాయి ఈ కన్ను చెవి ముక్కు పెట్టడం మానే ఇంకా ఆలోచనలు మిగిలేవు సుఖము దుఃఖము తీసవదు కానీ ఆలోచనలు కూడా లేవు సైలెంట్స్ అయిపోయి మరి ఇంకేం మిగిలింది నువ్వు మిగిలేవయా నేనంటే ఏమిటి చైతన్య రూపంగా నువ్వు మిగిలి ఉంటావు కాబట్టి మనుషులు ఎలా ఉండాలంటే సైలెంట్ అయిపోవాలి సైలెంట్ అయిపోవాలి నేను ఒక అమ్మగారిని నేరు కుదరం లేదా అంతా అంటే చాలా ఆసక్తి పెట్టేసుకుని బాగా దాంట్లో పూర్తిగా బీకెల దాకా చాలా నిజ ఉంటారు టైంలో చాలా చేతస్తంగా ప్రతి గంటూ వేలు పెట్టేసి ప్రతి దాన్ని తనకు నచ్చిన విధంగా దాన్ని తీర్చి నిదాలని ప్రయత్నం చేసేస్తూ హైరాణ పడిపోయింది వేదాంత బాధ్యమన్నారు ఎందుకనో ఆమె మనస్సుకి అద్భుతమైన స్ఫూర్తి కలిగింది సైలెంట్ అయిపోయింది అన్నారు స్వామీజీ నేను సైలెంట్ అయిపోతున్నాను అయిపోయింది ఏమన్నా సందేహం లేదు సైలెంట్ అయిపోయి సైలెంట్ అయిపోయింది ఇంట్లో వాళ్ళు ఎలా సైలెంట్ అయిపోయిందని అడగడం దాని పోలీసు మీ సొమ్ము ఏం పోయారు మీరు కావాల్సినంత అలంకేసుకునే ఉన్నారు అమ్మగారు పెద్దవాళ్ళు సైలెంట్ అయిపోయారు ఇంక్వైర్ డోంట్ కంప్లైంట్ ఇంక్వైర్ వాళ్ళు అలవాటు పడిపోయారు అమ్మగారు సైలెంట్ అయిపోయారు సైలెంట్ అవుట్వర్స్ సైలెంట్ ఇన్వర్స్లీ సైలెంట్ అప్పుడు ఏం జరుగుతుంది చైతన్యం పరిశేష్యత బికట్ సైలెంట్ అయిపోతే జీవితం అదేమంది కుప్ప రే అదే వాడు ఆ దుఃఖాన్ని పట్టుకున్న వాడు సైలెంట్ గా అయిపోయాడు అనుకోండి పడవ వెళ్ళదా అరే హ్యాపీగా వెళ్ళిపోతుంది సంతోషంగా వెళ్ళిపోతుంది నేను మీరు రక్తగ్గి గెంతులు వేస్తే కానీ సంసారం అడవల్లనే నేను భ్రమ సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు చంద్రుడు అస్తం ఉదయిస్తాడు ఉదయం చే సూర్యుడు అస్తమిస్తాడు ఉదయం చేంద్రుడు అస్తమిస్తాడు కాబట్టి మీరు దీంట్లో కంగారుపడాల్సింది జగచ్చిత్రం స్వైతన్యే పటే చిత్రమివాయపేక్ష్యైతన్యం పరిశేష్యత్యిత్రదీపమనౌ్యం ఎు సందే బుధా చిత్రం ఏది ఫలశుతు బలశృతి అంటే మామూలుగా స్తోత్రాల్లోనూ అక్కడ ఉండే బలశ్రుతులు దాని కావు ఆ ఫలశ్రుతులు చాలా అసందర్భంగా ఉంటాయి బీజింగ్ లో ఉంటాయి నీకు ఈ కోరిం తీరిపోతుంది ఆ కోరిం తీరిగిపోతుంది అలా ఉంటాయి ఇక్కడ ఫలశుతులు అలా ఉండవు ఈ చిత్రనియ ప్రకరణంలో చెప్పిన తత్వాన్ని ఎవరైతే జీవితంలో అనుసంధానం చేసుకుంటూ ఆచరణలో వాళ్ళ జీవితంలో ప్రవేశపెట్టుకుంటూ ఆ విధంగా జీవిస్తారో వాళ్ళు ఎండి సంసారంలో పడరు మోహాన్ని పొందరు దుఃఖాన్ని పొందరు విజ్ఞానవంతులుగా దిగులిపోతారు మోక్షాన్ని పొందుతారు అది బలశుద్ధం అంతేగాని డీవిలోనూ అక్కడ బలస్ చెప్తూ ఉంటారు అబ్బే మరీ అద్వానంగా చెప్పేస్తారు అదిగో స్వామి వస్తున్నాడు మనకు కనపడుతుంది స్వామి స్వామి ఆ హడాలో ఆ రద్దీలో ఏ కనపడతాడు స్వామి ఇంకా టీవీలో కనపడతాడు అక్కడికి వెళ్తే అసలే కనపడుతుంది ఆ స్వామి హంస వాహనంపై ఉన్నాడు ఓహో ఎవరైతే ఏదో అప్పుడప్పుడు దుఃఖం కలుగుతోంది ఏదో చిన్నప్పుడు ఓ పాపం ఇక్కడ ఓ పాపం అక్కడ ఉందేమో అనుకుంటున్నాను నేను కోటి జన్మల పాపాలు ఇంకా అలాగే ఉన్నాయా అన్నీ ఒకేసారి ఆ స్వామిని చూసేస్తే పోతాయా ఎలా తయారు చేసే సాహిత్యాన్ని ఉండాలి ఈ వ్యాఖ్యానం చేసేవాళ్ళు కూడా అతిశయోక్తి ప్రధానంగా అదే అతిశయోక్తి దానికి మరింత అతిశయోక్తిని జోడించి అక్కడ ఒక కవిత్వానికి తమ పైత్యాన్ని కొంత జోడించి తెలుస్తూ ఇదంతా నడుస్తూ అవుతుంది ఇక్కడ ఫలశ్రుతులు అలా ఉండవు చాలా సింపుల్ గా ఉంటాయి చక్రాల్లో ఫలశ్రుతులు చూస్తే ఆశ్చర్యం వస్తుంది చిత్ర నిత్యం ఏ అనుసంగిత్రం ఓ ఈ చిత్రదీప ప్రకరణం యొక్క స్థానం ఏమిటంటే చిత్రం చూస్తూ ఉంటారు చిత్రం చూస్తుంటే మీ దృష్టి అంతా చిత్రం మీద ఉంటుంది కానీ వెలుగు మీద ఉండదు వెలుగు లేకపోతే చిత్రం ఒకటి అంటే అసలు వెలుగుని బట్టి చిత్రం వచ్చేది వెలుగు ఉన్నది వెలుగు సత్యము నిత్యము వెలుగు చిత్రము అలా కనబడుతుంది ఇలా పోతుంది మన దృష్టి దేని ఉంది అలా కనబడి ఇలా పోయేదాని దృష్టి పెట్టుకుంటే ఉన్నది సత్యము నిత్యము మనకి మరుగున పడిపోతూ ఉన్నది కాబట్టి అక్కడ చిత్రం ఉన్నది దీపం చిత్రం అంటే కనబడే జగత్తు దీపం అంటే మీ లోపలి ఎదుక రెండుంట ఎక్కడ ఈ రెండింటిలో చిత్రము కల్పితం అసత్యము అనిత్యము దీపము అంటే వెలుగు అదే మీ లోపల వెలుగు ఆత్మ జీవి అదే నిత్యము సత్యము ఇది చిత్ర దీపము యొక్క సాధ్యం ఈ సాధారణ మీరు అనుభవాన్ని తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు ఇంత జీవితంలో మళ్ళీ మోహం అనేది ఉండదు మీరు మోహం నుంచి బయటపడిపోతారు ఏ ఎవరైతే ఏ ఏ బుధాహితులు ఏమీ ఈ చిత్రదీపం చిత్రదీపం ప్రకరణము నిత్యం ప్రతిదినము నుసంధాన చేస్తారో భోజనం కథతేథతేణపోషణయో సందోజన భావన స్థరో మెడిటేట స్థరే మోరు జగచ్చిత్ర జగత్తనే ఈ బొమ్మలాటను కశ్యంతి చూస్తూనే ఉన్నవారే అయినప్పటికీ చిత్రదీప ప్రకరణమును చదువుకున్నకు ముందు వలేము కళ్యాణి మోహమును పొందరు మీరు చిత్ర దీప ప్రకరణాన్ని అధ్యయనం చేయలేదు అనుకోండి దాన్ని అనుసంధానం చేయలేదు అనుకోండి జీవితం అజ్ఞానంలో ఎలా ఉంటుంది మోహమే మోహం అంటే నా పుట్టినరోజు వేళ అని గెంతులు వేస్తాడు మోహము అదిగో మా పరీక్ష వేలైపోయాడు జీవితం పగలబడిపోయింది అయితే స్టాక్ మార్కెట్ తగ్గిపోయి నా సంపద పొల్ల అని ఏడుస్తూ కూర్చుంటాడు దాని పేరేమిటి మోహం ఇగో మీరు నాకు శత్రువు అని అలర్ చేస్తారు మోహం ఇవ్వ వీళ్ళు నా బంధువులు వీళ్ళు అనేక అంత మోహమే జీవితం ఈ చిత్ర ద్వీప ప్రకరణము చదివి అనుసంధానం చేయడానికి ముందు జీవితమంత మోహమే ఒకసారి ఈ ప్రకరణాన్ని కనుక చదివి అనుసంధానం చేసుకుంటే ఇంత వాళ్ళు మోహాన్ని పొందేట్టుగా ఇప్పుడు మోహాన్ని పొందుతారు ీపమి నిత్యం సందే జగచ్చ్రం ఇయంతిపూర్వతి విశ్వవిద్యా నియమహర్గతాయాీపంచం చక్రదీపప్ ఆత్మానం చేయ కామాయ శ ఈ ఆత్మ విజ్ఞానం ఎలా ఉంటుందంటే ప్రకటన అయిపోయింది ఆత్మ విజ్ఞానం అయిపోయింది అన్నట్టు ఉండదు మళ్లీ నడిచి ఆత్మానం చేసి మొదల ఆడేవారు కట్టిగా మళ్లీ కథ మొదలు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అని మొదలుపెట్టి తృప్తి దీప ప్రకరణం ఒక తృప్తి అనుభవానికి రావాల్సి ఉంటుంది చాలా మంచి ప్రకరణం అది కూడా అదే దర్వాస ప్రకరణం భగవంతుని అనుగ్రహం ఆ ప్రకరణాన్ని కూడా అధ్యయనం చేద్దాము సో ఓం ఓం నమ ఓం నమోదే ఓం నష్టం ఈ వీకెండ్ ప్రోగ్రామ్ ఎలాగంటే రేపు సెలవు శుక్రవారం సెలవు శని అది భగవద్గీత క్లాసులు సోమవారం నేను బృషీ చేసి ఉంటాను మళ్ళీ డిసెంబర్ ఒకటో తారీఖు క్లాసు నవంబర్ మొత్తం సెలవు ఇక్కడ సెలవు అవసరం ఇక్కడికే వెళ్ళే పనులు నవంబర్ డిసెంబర్ ఒకటి క్లాసు డిసెంబర్ ఒకటి శనివారం అయింది అంతే నేను శనివారం మనస్సులో పెట్టుకునే నా ప్రయాణం కూడా ఫిక్స్ చేసుకున్నాను గీతా క్లాస్ మనసులో పెట్టుకుని డిసెంబర్ రేపు అనౌన్స్ చేస్తాను నాకు అలా గుర్తు ఒకటి శనివారం రెండు ఆదివారం రెండు రోజులు గీతా క్లాస్ ఉంటుంది రేపు అనౌన్స్ చేస్తా మూడు మీరు ఏదైనా రెండే అయిపోవచ్చింది మూడు సోమవారం నాడు ఇక్కడ షత్పాదించండి రెండో అధ్యాయం ఆఖర్ణం ప్రథమ భాగం సంపాదించండి చాంద్రోపనిషద్దు వాళ్ళ కబురు పెడితే వాళ్ళు పంపిస్తారు వాళ్ళ దగ్గర ప్రథమ భాగం ఉన్నాయి మీకు ఎవరికైనా తక్కువ పెడితే చక్కగా ఆ పుస్తకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అవి తెచ్చుకోవచ్చు నేను రెండు కాపీలు తెప్పించి పెట్టాను ఎవరికైనా అర్జెంట్ గా వచ్చాను నేను చక్కగా ఒక పది కాపీలు అడుగు తెప్పించినా ఖరీదు నూట యాభై ఇంతలాభ పుస్తకం నూట అసలు మనం చదివినా చదవకపోయినా కొని పెట్టుకోవద్ద ఉందా ధర ఇంత లాభ పుస్తకం ఆ పది కాపీలు దించుకోండి మీ దగ్గర అందరు చెలో కాపీలు పెట్టుకోండి పుస్తకం లేకపోతే చదువు ఉంటుంది అండ్ బయటి రాజుగా తయారు చేస్తున్నారు అల్లీ ఉంటాయి సపోర్ట్ గా అల్లి ఉంటాయి మనం డిసెంబర్ ఒకటో తారీఖుని ద్రయోధర్మ స్కంధ అని విచారం చాలూ భాష గంభీరమైన విషయాలు ఉన్నాయి to mm you. -hmm.